కీర్తన రెండు వందల ఇరవై తొమ్మిది జనార్ధనుడవు తగనీవారమైనేము నీవారమైనేము గతి నీవు మది నీవు కాణాచిచోటు నీవు సతమై అన్నిటికీ సాక్షి నీవు చతురత వలసితే చరుతుము కొలుతుము తతినేము చేసిన తప్పులు లోగునవే తల్లియు తండ్రి నీవు దాత దైవమవు నీవు ఎల్లవారికి పరము ఇహము నీవు మల్లడి నొక్కొక వేళ మరతుము తలతుము చల్లగా మా నేరములు సయిరించు కొనవే శైరించుకొనవే దరినీవు దాపు నీవు దయామూర్తి వినీవు పరగ శ్రీవేంకటేశ పతి వినీవు విరివిగానేమైనా వేడుదుమును తింతుము శరణుజొచ్చితిమిక క్షమించుకొనవే